జగేరీ మేడం విశ్వ రోగ అంటే ఓ పొజిషన్ లో బాగా పనిచేస్తుంది పొజిషన్ అద్వితీయ స్వప్నో యమచు జగత్వాతనాచేతనాత్మకం ఇది కూడా చాలా గంభీరమైన స్థిరం ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారనుకోండి మరింత మంచిగా ఇబ్బందులు అవుతారు వెళ్ళి సినిమాలో సుమారు రెండున్నర గంటల మన దృష్టిని పూర్తిగా కట్టిపడలేసి ఆ తెర మీద అనేకములైన దృశ్యములు ప్రదర్శించబడతాయి అవి ఎంత గట్టిగా కట్టివేస్తాయంటే మన దృష్టిని అక్కడుండే సుఖ దుఃఖములను మనము అనుభవానికి మనకు అనుభవాన్ని అక్కడ నాయకుడు నాయిక చక్కగా డ్యాన్స్ చేస్తూ శృంగార రసాన్ని ప్రకటించినప్పుడు మనకి రసానుభూతి కలుగుతుంది మనం సంతోషంగా ఉంటాం అక్కడ దుఃఖము ప్రకటించినప్పుడు కరుణ రసాన్ని మనం అనుభవాన్ని తెలుసుకుంటాం మనిషిలో అత్యంత అత్యంతము లోతైన విషయం దేహము ఇంద్రియములు మనస్సు కంచకుండా లోతైనది రసాంత అంటే సినిమా కలవేదనమైన విషయము మన హృదయపు లోతులలో ప్రవేశించి అక్కడ మనల్ని ప్రభావితం చేయడం అది సామాన్యమైన విషయమే కాదు అంతటి పవర్ అంటే మనిషి హృదయపు లోతుల దాకా చెట్టుకుపోగలిగే సామర్థ్యం ఆ తెర మీద కానవచ్చే దృశ్యములకు ఉంటుంది అంత సమర్థముగా ఉన్నప్పటికీ కూడా అంత పవర్ఫుల్ గా ఉన్నప్పటికీ కూడా ఆ దృశ్యములన్నీ కల్పించము లేదు మనల్ని అంత లోతుగా ప్రభావితం చేస్తే కాబట్టి అది సత్యం అనుకోవడానికి అవకాశం ఉండేది కలిపి కాబట్టి సత్యం ఏంటి ఇప్పుడు కూడా ఇక్కడే బౌద్ధులకు అద్వైదు వేదాంశులకు దారి మార్క్ వస్తుంది ప్రత్యేక వై వై అంటే రెండు దారులు ఉంటాయి ఇక్కడ వరకు బౌద్ధులు అద్వైతుల వేదాంశులు ఉంటారు ఈ ఫ్యాన్లు రోడ్ కొంత తగ్గించడం అవసరమైంది బౌద్ధులు వేదాంతులు కలిసి పరిణిస్త ఇంతవరకు ఇక్కడ తేడా వస్తుంది కలిసి కనబడే దృశ్య ప్రపంచము కల్పితము కనపడే అంటే కృష్య అనే అర్థం కనబడే ప్రపంచము కల్పితము యథార్థము కాదు అంతవరకు సమానమే బౌద్ధులును వేదాంతం చిత్రాలు ఏంటంటే వేదాంతులకి బౌద్ధులతో సామరస్యం ఎక్కువ ఉంది సిద్ధాంతపరంగా ద్వైతులతో అస్సలు సామరస్యం సిద్ధాంతపరంగా మన సమాజంలో వచ్చిన ఒక వికృప్తి ఒక ఎబరేషన్ ఏమంటే అద్వైతులు బౌద్ధులతో చెట్టపట్టాలు వేసుకోవాల్సింది పోయి వీళ్ళు ద్వైతులతో చెట్ట వేసుకుని తిరుగుతూ బౌద్ధులు పాపం ఎక్కడికో పోయారు వాళ్ళ భారతదేశపు ఎల్లలు దాకా ఎక్కడికో వెళ్తారు ఇది ఒక ఎబరేషన్ మన సమాజం యొక్క చారిత్రక ప్రవాహంలో వచ్చే ఎబరేషన్ దీన్ని మొట్టమొదటి పాయింట్అవుట్ చేసినప్పుడు స్వామి వివేకానంద ఆయన ఏమన్నాడంటే శంకరాచార్యులు జన్మించి ఇక్కడ ఆయన సిద్ధాంతాన్ని ప్రవర్తించారు చరిత ప్యారలల్ గా సమాంతరంగా వెళ్లే సిద్ధాంతం బుద్ధ భగవాను ప్రవర్తించారు కాబట్టి బుద్ధుని అనుయాయులు శంకరుని అనుయాయులు చట్టపట్టాలు వేసుకుని తిరగాల్సిన సందర్భం అది పోయి వీళ్ళ దారి వేరైంది వాళ్ళ దారి వేరేంది చాలా దురదృష్టకరమైన పరిణామము అని స్వామి వివేకానంద అంటాడు ఈ పరిణామం ఎలా ఈ మార్పు ఈ పరిస్థితి ఎందుకు వచ్చి ఉంటుంది కారణం ఏమై నేను ఆలోచించేవాడిని నాకు తోచింది ఏమిటంటే ఈ మార్పు ఈ పరిణామములకు కారణము మీమాంస పూర్వ మీమాంస కర్మవాదము అని నాకు ఆ కర్మవాదము అది వైట్ గ్రాస్ లాగా బాగా వ్యాపించేసి అద్వైతవాదాన్ని కూడా కప్పేసి అద్వైతుల్ని కూడా కర్మవాదులుగా మార్చివేసి ఎప్పుడైతే కర్మవాదము బాగా బలంగా ముందుకు కర్మవాదానికి శత్రుత్వం బౌద్ధం కర్మవాదాన్ని అంగీకరించాడు బుద్ధ భగవానుడు కర్మలను అన్నింటినీ చాలా పరుషంగా నిరసించున్నాడు ఏ కర్మని సపోర్ట్ చేయలేదు శ్రీకృష్ణుడికి బుద్ధుడికి తేడా ఇంత మాత్రమే శ్రీకృష్ణుడు నిత్య నైమిత్తిక కర్మాలను యాక్సెప్ట్ చేశాడు నేతాలను తిరస్కరించే వాళ్ళు బుద్ధుడు వాటిని కూడా తిరస్కరించాడు అంతే తేడా అంటే నైన్టీ ఫైవ్ పర్సెంట్ కర్మలని శ్రీకృష్ణుడు తిరస్కరించి ఫైవ్ పర్సెంట్ నిన్న నక్షత్రం వేశాడు కొన్ని వీటిని చేసుకోండి బుద్ధుడు అయితే హండ్రెడ్ పర్సెంట్ తిరస్కరించాడు కాబట్టి ఆ బౌద్ధ సిద్ధాంతానికి అద్వైత సిద్ధాంతానికి చాలా సమాంతరమైన మూవ్మెంట్ ఉంటుంది ఆ లాస్ట్కి వచ్చేప్పటికీ తేడా వస్తుంది వై బోద్ధులు ఈ దశ చేయకపోతే రెండు వైదాంతులు ఈ దశ పోతా ఏమిటా తేడా అంటే ఈ కనపడే ప్రపంచము కల్పితము మంచిది ఈ కల్పితం వలన కల్పితము దృశ్యము కల్పితము దాని వెనుక సత్యము ఉంటుందా ఉండగా అక్కడే తేడా అంటే మిశ్య సత్యముతో సత్యము ఉండబట్టి మిత్యం ఉంటుందా సత్యం లేకుండా మిత్యం ఉంటుందా అని తేడా ఇక్కడ వారం శంకరులు ఎవరన్నారంటే నిత్యము మిథ్య కనపడాలంటే సత్యము ఉంది తీరాలి అనుభవానికి రావాలంటే రజ్జువు అక్కడ ఉండాలి సజ్జువు లేనిదే సత్వము అనుభవానికి రాదు అని కాబట్టి మిథ్య అని తెలిసిన వెంటనే మిథ్యతో పాటుగా సత్యం కూడా అక్కడే ఉంటుంది అని శంకరుల యొక్క సిద్ధాంతం అదే అద్వైత సిద్ధాంతం శ్రీవారి దృష్టాంతానికి అన్వయిస్తే మనకి కనపడే దృశ్యములన్నీ కల్పటంలే అని ఆ దృశ్యముల ప్రకాశము ఉండు ప్రకాశము లేనిదే ఈ దృశ్యములు ఉండదు ఇది డ్రమచిక్గా మాకు అనుభవానికి వస్తూ నేను చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళే రోజుల్లో పది మైళ్ళు సైకి తొక్కుపోయేవాళ్ళు ఆ సినిమా ఆ ఎనర్జీ అలా సినిమా చూస్తుండగా దాంట్లో పూర్తిగా నిమగ్నం ఆ సినిమా దాన్ని ఆ దృశ్యాలకు అలాగే కళ్ళు అప్పగింగ్ చూస్తుండగా సడన్ గా కరెంటు పోయి పోతే సినిమా చీకటి ఒక పది నుండి ముప్పై సెకండ్ల వ్యవధానంలో స్థిక్ అనేవి వెలిగి అంతే ఇది ఏం లేదు బయటకు వస్తే చీకటి అంతా చీకటి తప్పింది తీపలేదు కాబట్టి ఆ దృశ్యములు అనుభవానికి రావాలంటే ప్రకాశము ఉంది తీరాలి ప్రకాశం లేకపోతే దృశ్యములు కల్పితములు అయినా కూడా అనుభవానికి వచ్చే ప్రసక్తియే ఉండదు ఈ విషయం బాగా బలంగా అనుభవానికి వచ్చింది ఆ సినిమా రోజుల్లో అద్వైతము దృశ్య ప్రపంచం అనుభవానికి రావాలి దృశ్యము కాని పరబ్రహ్మ మూలమునందు ఉండి ఉండాలి ఆ అద్వయ పరబ్రహ్మ లేకుండా ఈ నానాత్మవుతో కూడిన జగత్తు కనబడుట సంభవము అవదు అని శంకర సిద్ధాంతం బౌద్ధులు ఏమన్నారంటే కల్పితము కనపడడానికి కల్పితము అనుభవానికి వచ్చుటపు సత్యము ఉండనక్కర్లేదని చెప్పారు దానికి దృష్టాంతంగా మీరు రజ్జు సర్ప దృష్టాంతం పెట్టి రజ్జు ఉంటేనే కనబడుతుంది అని మీరు అంటున్నారు దృష్టాంతం అధికారు ఇంకో దృష్టాంతం చెప్పారు వాళ్ళు కేశోండ్ర భాంతి అని అంటే మీరు కొన్ని కళ్ళు ఇలా కలుపు చూసినట్లయితే అక్కడేమో అలాగే కేశములు వలె కనపడుతుంది స్పేస్ లో కేశముల వలె కనపడుతుంది కేశములు అంటే జుట్టు తీగల వలె ఉన్నట్టు కనపడుతుంది మీరు ఎలా కళ్ళు నలుగు చూస్తే మీకు కనపడచ్చు కళ్ళు కలిపి చూడాలి అవేమో ఇలా గీతల గీతల కింద ఒంకర శంకరగా కనపడతాయి కేశవండ్రములు అంటారు అవి కనపడతాయి అవి ఉన్నాయా మన చుట్టూ కేశవండ్రములు ఉండ్రము అంటే గీతలండి కేశముల యొక్క ఆ పోసలు ఆ పోసలు ఉన్నాయా మన చుట్టూ లేదుగా ఉన్నట్లు కనపడుతున్నాయి అక్కడ ఏదో ఒక ఉంది కేశవండ్రములు కనపడుతున్నాయా లేదుగా ఏమీ లేదు అయినా కేశవనర్రములు మనకు కనపడుతున్నాయి అలాగే శూన్యమే ఉన్నది అంటే ఏదీ లేదు అయినా ఈ జగత్తు కనబడుతుంది అని బౌద్ధుల యొక్క సిద్ధాంతం అది మన వాళ్ళు ఒప్పలేరు శంకర్లు చోట ఏమన్నారంటే దేశోండ్రములు మూలముందు ప్రకాశము గలదు ప్రకాశం ఉంటేనే దేశోండ్రములు కనపడతాయి అని ఆ దృష్టాంతాన్ని కొట్టిపారేశారు సరే ఇదంతా ఉంటే మీకు చారిత్రికమైన పుష్ఠభూమికను నేను కొద్దిగా వర్ణించాను మీకు తెలుసున్న విషయమే ఇది అనేక పర్యాయము వచ్చింది మాట మనం అనుకున్నాము అద్వయ పరబ్రహ్మతత్వము కాగాదు అది అద్వయమై ఉంటుంది మీరు సినిమా దృష్టాంతంలో కూడా దృశ్యములు అనేకములు ఆ దృశ్యములో భాగంగా అనేక పదార్థములు విషయములు ఉంటాయి కానీ అవన్నీ కల్పితములే వాటి మూలములో ఉండే ప్రకాశము అటకు ఒక్కటి అది రెండు కాలం ప్రకాశము రెండు కాలం అద్వయము ఇక్కడ కూడా అప్పుడు ఇక్కడ కూడా ప్రకాశమే ప్రకాశమే చైతన్య ప్రకాశం ఆ చైతన్య ప్రకాశమునందు మాత్రమే మీరు జగత్తు కనపడు నేను నిద్రపోతున్నాను అనుకోండి జగత్తు కనపడే కనపడదు ఆ చైతన్య ప్రకాశం మూసుకుపోయినప్పుడు అది బయటికి ప్రసరించాలి ప్రసరించినప్పుడే జగత్తు భాషించుకుంటుంది మనస్సు గుండా చైతన్య ప్రకాశం ప్రసరించాలి ఫిలిం గుండా ఆ ప్రాజెక్టు నుంచి కాని ఆ ఫిలిం గుండా ప్రసరించాలి అప్పుడే మీకు సినిమా కనపడుతుంది అలాగే మనస్సు గుండా ఆత్మచైతన్యం యొక్క వెలుగు జ్యోతి అదే జ్యోతి ఆ లోపల ఉన్న జ్యోతి అది ఆ మనస్సు ఫిలిం గుండా ప్రసరించాలి అప్పుడు జగత్తు మనకి భాషిస్తుంది ప్రసరించకపోతే జగత్తు ప్రసరించే భాషించదు సుశుక్తి అటువంటిది కాబట్టి ఆత్మ చైతన్య ప్రకాశము అది కూడా ప్రకాశమే ఇక వాక్య ప్రకాశము వంటి వంటిది వాక్య ప్రకాశం మాత్రమే కాదు వాక్య ప్రకాశము వంటిది ఆంతర ప్రకాశం అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే లోపల ఏదో దివ్యం వెలుగుతూ ఉంటుంది దాన్ని ఇలా ఇలా ఉంటుంది చూడంటారు ఈ హఠయోగులు ఉన్నా చూసారా అయితే మాతావర శక్తి మూడు వారి ముందు ముక్కుపోకూడడం భయం అని మాటావరణ శక్తి లోపల జ్యోతి ఉంది అంటే లోపల దీపం వెలుగుతూ ఉంటుందని చెప్తారు దీపం లోపల దీపం వెలుగుతుంది లోపల జ్యోతి అంటే తెలివి అర్థం అండి బయట దీపం ఆయన దీపం పెట్టి లోపల కూడా తెలివి అర్థం వీళ్ళు ఆ దీపం గుగా ఉంటుంది గిరిన్ గా ఉంటుంది అని మళ్ళీ అది సెలవులు పొలవులు అల్లేక సెలవులు పొలవలు అల్లేసి కథలను పెట్టేసుకుంటే మీకు ఒరిజినల్ మెసేజ్ కనపడకుండా ఇప్పుడు ఏడు అనే సంక్షేప్ ఉంటాయి అనేది సైన్స్ సూర్యకాంతి అంటూ ఏడు వర్ణములు గలవు ఏడు రంగులు గలవు అది సైన్స్ ఆ సైన్స్ ని దాని చుట్టూ కథలు అల్లేసి మీరు దాన్ని ఎక్కడెక్కడకో పట్టుకుపోయారు అక్కడ ఈ సైన్స్ అంతర్ధానం అయిపోయింది సైన్స్ లేకుండా పోయింది మళ్ళీ నూతన్ మహాశైర్ వచ్చిదాకా ఏడు రంగులు ఉన్నాయనే ప్రసక్తే లేకుండా అయిపోయింది ఆ ప్రస్తావనే లేకుండా అయిపోయింది సప్తమి రథ ఏడు కదా రథ షష్ఠ చుట్టాలేదు రథ అష్టమే చుట్టాలేదు ఏడు ఏడు ఆదిత్యుడు ఏడు ఏడు గుర్రాలు గుర్రాలంటే వీళ్ళు నిజంగా గుర్రాలు అనుకుంటారు గుర్రాలని మాట వరుసగా అన్నారు వాడు గుర్రం ఎక్కేదంటే అర్థమంటే దానికి ఏదో సింబాలిక్కేదో ఉంటుంది ప్రతిదానికి గుర్రమే కాదు మాట వరుసకి గుర్రాలు అన్నారు సప్తప్తి ఏడు గుర్రములు గలవారు గుర్రములు అంటే ఏమిటి ఏడు రంగుల కిరణములు గలవాడు గుర్రాలని ఎందుకన్నారు గుర్రం వేగంగా పడగడుతుంది సూర్య ప్రకాశం కూడా లేకం కాబట్టి తన కోసం గుర్రం అన్నారు వీళ్ళు నిజంగా గుర్రాలనుకుంటారు గుర్రాలకి గడ్డి పెట్టడం కూడా మాట్లాడతారు అలా తయారు చేసి పెట్టారు దాంట్లో ఒరిజినల్ మెసేజ్ మాయమైతే జీట్లో రసం కట్టని జిల్లేకు జిల్లేడా ఎందుకని జిల్లేడాకెందుకని స్వామి ఏమన్నాడు అక్క అంటే కేతగాని వాడు జిల్లేడాక అనుకుంటాడు సూర్యుడనే అర్థం దానికి చెప్పాడు కీర్తన కీర్తన ఎవరో నాకు గుర్తు లేదు అర్క అర్క అంటే వీళ్ళు జిల్లేడాక స్నానం చేయాలి ఎందుకో చెప్పుకుంటారా అర్క అంటే సూర్యుడు అని ఒక అని ఇంకో అంటే తరిగి ఓన్ నేను ఏదో లేదు జిల్లేలకు పెట్టుకుని స్నానం చేయడం పిచ్చే మామిడి ఎందుకు పెట్టుకోకూడదు లేక నేపాళ మొక్కలు ఉంటాయి ఆ ఆకు పెట్టుకోవచ్చు కదా అక్క అంటే జిల్లేడు అక్క అంటే సూర్యుడు ఎవడో ఉన్నాడు అది అది అక్కయే ఇది అక్క అసలే ఇది పెట్టుకోవడానికి లేదా అని అలా పెట్టుకుంటాను ఎవడో ఒకటి మొదలు పెట్టాడు ఒకడు మొదలు పెడితే అందరూ దాన్ని పాటించారు జిల్లేడు ఆకులో ఆ జిల్లేడు పాలు కనించిన దాంట్లో విషం ఉండదు చాలా డేంజర్ అది కనుక చర్మానికి తగిలితే ముందు నాలుగకి తగిలితే నాలుగు పుండవుతుంది మీరు పరుగు పడతారు విషయం బుద్ధ అక్క అనే మాటను చూసి ఆ సూర్యుడికి దీనికి సంబంధం సూర్యుడికి అన్ని మొక్కలతోనే సంబంధం ఉంది ప్రతి మొక్క సూర్యుని వల్లనే పెరుగుతూ ఉంటుంది కేవలం వీళ్ళేడు మొక్కే కాదు అలాగే వీలేడు మొక్క రేగు పండు ఎందుకో దాంతో ఏమైందంటే సైన్స్ అంతా కలిసిపోయి ఈ కర్మకాండ పెరిగి ఈ కథలు పెరిగాయి ఆ ప్రకాశము ఆ ప్రకాశము అంటే లోపలతో దీపం వెళ్తూ ఉండాలి కాదు చైతన్య ప్రకాశం అది అది ఏకము అద్వితీయము మరి బ్రహ్మ అదే బ్రహ్మ అంటే బ్రహ్మ వేరే ఇంకోట బ్రహ్మ లేదు లోపల ఉండే చైతన్య ప్రకాశము లేదు అనేది అజ్ఞానమే ఆ బ్రహ్మయే లోపల ఆత్మ చైతన్య ప్రకాశమై ప్రకాశిస్తూ ఉన్నది దాని ప్రకాశమునందు మాత్రమే ఆ ప్రకాశము మనస్సు ద్వారా ప్రసరించినప్పుడు మనకు జగత్తు అనుభవానికి వస్తూ ఉంది ఈ పాఠం అయితే దీంట్లో ప్రధానమైన విషయం ఏమంటే జగత్తు స్వప్నము వంటిది అది ప్రధానమేమంటే మీరు గమనించండి బ్రహ్మ ఒక్కటే అద్వితీయము చైతన్య ప్రకాశము అని తెలియట ముఖ్యమా జగత్తు స్వప్నము వంటిది అని తెలియట ముఖ్యమాచి రుచి జగత్తు స్వప్నము వంటిది అని తెలియట ముఖ్యం బ్రహ్మా ద్వితీయము అని తెలియట అంత ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే కృష్ణ బ్రహ్మ మీరే అయిపోయింది ఇప్పుడు మీరు ఏది కాదో తెలియడం ఏది కాదో తెలియటం ముఖ్యం నువ్వు తాను బద్దిపండి తొందరు అనుకుంటున్నాడు రాజకుమారు అవడానికి రాజకుమారు వల్లే సంగతి తెలియడానికి సంఘటన ముందు ముందు అర్జెంటుగా ను కా అని తెలుసుకోవాల్సిన అవసరము కదా కాబట్టి మీకు అద్వితీయ బ్రహ్మతత్వము ఆ ప్రకాశము క్షేత ప్రకాశము అదియే బ్రహ్మ అదియే సత్యము అని తెలియటకు పూర్వ రంగము ప్రీ కండిషన్ ముందు షరతు ఆ సత్యం మీకు అనుభవానికి రావాలంటే ముఖ్యమైన షరతు ఏమనగా జగత్తు కలిపితము అని నేను తెలియవలసి ఉంటుంది అండి ఆయన విద్యాభస్వామి స్వప్నం అర్చిందని జగత్ ఈ జగత్తంటా కూడా ఒక స్వప్నము అని అంటున్నారు కళ జగత్తు కళ మనకి చాలా సత్యంగా భాషిస్తూ ఉంటుంది వాస్తవంలో అది కళ ఈ జగత్తు చూసారా ఇది సినిమా ఒక ప్రదర్శన చిత్ర చిత్రం యొక్క ప్రదర్శనము చిత్రం చలన చిత్రం రేపు ఎంత బాగుంది చిత్రం అంటే సరిగ్గా కలవకుండా ఉంటుందని ద్రవపడతారేమో అనేది చలన చిత్రం అది కూడా ఏమంటారు చలన చిత్రము అని వాడు అనౌన్స్మెంట్ ఇస్తారు అంటే చలన చిత్రము అందుకే చూడలే దాంట్లో వాస్తవికత ఏమీ ఉండదు చలనచిత్రము ప్రదర్శించము సో ఇప్పుడు మీరు చలన చిత్రానికి వెళ్తారు అది చాలా ఉజ్వలంగా ప్రకాశిస్తుంది మీరు గమనించారా చాలా ఉజ్వలంగా చాలా మంచి చమక్ చమత్కం అని ఆ పొట్ట వచ్చినట్లుగా చమక్ చమక్ ప్రకాశిస్తుంది అదంతా కూడా కొళ్ళకి ఉన్నా ఏదే ఉండదు అక్కడ అక్కడ ఏమీ ఉండదు ఇప్పుడు రూపాయి తీసుకెళ్ళి వేశారనుకోండి పొలం వాళ్ళు అలా వేసినాయిస్ వేశారు మా నాయకుడి మీద లేక నాయకుడి మీద కావచ్చు కాయి వేసినాము ఎక్కడ పుష్పదనలు వేసినాము అని వాళ్ళు అనుకునేవారు అనుకున్న పుష్పాలన అలా వేసినాం తెగలేదు అవి ఆ తేడాకి తగిలి తిన్నబడుతుంది అవి ఆ నాయకుడికి తగ్గుతాయా ఎందుకని నాయకుడు లేదు అక్కడ అక్కడ నాయకుడు ఏమీ లేదు కానీ మరి నాయకుడు మహోజ్వలంగా ప్రకాశిస్తూ అలా కనబడటమే ఉంటుంది తప్ప నాయకుడు అక్కడ ఉండడు అంటే అది చాలా అద్భుతంగా ప్రకాశిస్తున్నాయే తప్ప ఈ జగత్తు చాలా గట్టిగా అనుభవానికి వస్తాం ఎంత గట్టిగా అనుభవానికి వస్తుందంటే మనం ఆనందంతో పండుగలు చేసుకుంటాము దుఃఖంతో మోరు భోరుమని ఆ గుడ్డ అలిసేలా విలపిస్తాము అంత గట్టిగా అనుభవానికి అంత గట్టిగా అనుభవానికి వస్తున్నా కూడా అదంతా అపూర్వ మీరు నేను పండుగ చేసుకుంటే చూస్తాను పండుగ చేసుకుంటారు ఏ కోసం చేసుకుంటున్నారు పండగ ఏదో ఒక హేతు చూస్తా చాలా నా కారణంగా మేము పండుగ చేసుకుంటున్నాము అది దాంట్లో ఏమీ సారము ఏమీ సారము ఉండదు ఇలా పోయేళ్ళ ఉన్నాడు ఇప్పుడు పది ఏళ్ళ మొదలవు ఐదేళ్ళ మొదలవు ఏదో బర్త్డే అని ఏదో జాక్యులెట్లు అని కేక్లని ఏదో డెసేడ్ ఉంటాయి పిల్లలకి నివేదం ఉంటుంది వాళ్ళకి మనమే నేర్పు పెట్టాము వాళ్ళ ఏదో పిల్లాడి ఆ పిల్లాడి మీద లేకపోతే అమ్మాయి మీద ఉన్నప్పుడు రాష్ట్రంలో తల్లిదండ్రులు ఆడాది చేశారు మిత్రులు వాళ్ళు వచ్చారు ఆ కేక్ కోసినప్పుడు చాలా ఉల్లాసంగా ఉన్నాడు కేర్ అక్కడికి పెట్టాడు తాను తిన్నాడు జంతువులు వేస్తున్నాడు కొత్త రూపాయలు వేసుకున్నాడు ఇట్లా ఇట్స్ పిల్లలు ఎంజరేజ్ చేసే అవకాశం మనం ఇస్తే వాళ్ళకి మనము వాళ్ళని చూసి మనం చేస్తాం డెబ్బై ఏళ్ళ వాళ్ళు చేసుకుంటే వాళ్ళు బీపీ ఉంటుంది బ్లడ్ ప్రెషర్ షుగర్ ఎక్కడికో పోతూ ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉంటుందో తెలియదు ఎప్పుడు హాస్పిటల్లో మారాయ్యాడో తెలియదు పొట్ట బాగా పెరిగిపోయి ఉంటుంది లోపలి ఉంటే అవయవం ఏవి కూడా సరిగ్గా పని చేయడం మానేసి అవకాలమైంది గుండె ఫిఫ్టీ పర్సెంటే పనిచేస్తోంది లెవర్ థర్టీ పర్సెంటే పనిచేస్తోంది స్త్రీలు ఫార్టీ పర్సెంట్ ఇంత స్టేట్ లో వీళ్ళు ఇటువంటి ఉన్నాయి వీడికి పండగ ఏంటి లేకపోతే వీటికి పడక అంత వయస్సు వచ్చి అలాగే దేనికి పండగ అదంతా గుణక్కి అదే ఎవడో పోతాడు ఎవడ పోతే వీళ్ళందరూ కూర్చొని దుఃఖిస్తూ ఉంటారు వీళ్ళు ఎవళ్ళు పోరు పోయిన వాడు ఒక్కడే పోతాడు అన్నప్పుడు దుఃఖిస్తాడు కదా ఈ దుఃఖించే వాళ్ళందరూ పోయిన వాళ్ళు అయితే ధైర్యం దుఃఖించే ప్రతిదినూ వేలాది మంది పోతూనే ఉన్నారు శాస్త స్థావరం ఇచ్చేది యక్ష ప్రశ్నలో వస్తుంది అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే ప్రతిరోజు వేలాది మంది పోతూ ఉంటారు ఆ పోయిన వాళ్ళు పోయారు మేము ఇక్కడే స్థిరంగా ఉన్నట్టుగా మిగతా వాళ్ళు వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది ఎంతకంటే ఉద్యోగము విచిత్రమైతే ఉంటుంది అన్నాడు ధర్మరాజు కాబట్టి ఎవరో పోయినప్పుడు ఇంకా వాడు చుట్టు కూర్చుని కుల కులమునో బోరు భోరుమునో ఎడవడానికి హేతుమేమున్నది అని వినిపిస్తూ ఉంటాను కాబట్టి జగత్తు ఇంత బలంగా మనకే అనుభవానికి వస్తుంది కారణం ఏమిటంటే కేవలము అజ్ఞానము ఆత్మే వాస్తవంగా జగత్తు మీకు ఉన్నదనే ఎందుకనిపిస్తుందో తెలిసిన దాంట్లో మీరు ప్రవేశించి దానిలో భాగమును స్వీకరించి ఆ గేముని ఆ జగత్తు అనే మీరు ప్లే చేస్తూ ఉండబట్టి అది సత్యం ఇప్పుడు క్రికెట్ ఉందనుకోలేదు వాడు బతి వేస్తారు వీళ్ళు కొడతాడు అడ్జ బరికి ఏమైంది వన్ హ్యాపీ అది రెండు అది వీళ్ళు లెక్క పెట్టుకుంటారు ఏడుకుంది మళ్ళీ బతి వేస్తాడు మళ్ళీ కొడతాడు మళ్ళీ వేస్తాడు మళ్ళీ కొడతాడు పది నూట యాభై ఇదంతా కూడా కల్పన కాదు మీరు ఫ్యాన్ అయిపోయి దాన్ని చూసేస్తూ లేదా మీరే మైదానంలోకి వెళ్ళిపోయి ఆ వస్త్రాలన్నీ కట్టేసుకుని అది మీరే ఆడేస్తూ ఆడినందు కాను డబ్బులు వచ్చేస్తూ చూసినందు మీరు డబ్బులు పే చేసేస్తూ దాంట్లో పూర్తిగా ఒక రకంగా కానీ ఇంకో రకంగా కానీ మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఆ గేమ్ను ప్లే చేస్తూ ఉంటే అది సత్యం అని మీకు అలా కాకుండా మీరు దాన్ని దూరం నుంచి చూసి ఏమి చేస్తున్నారు అంటే వాడు బయట వేసుకున్నాడు సరే మీరేం చేసాడు దాన్ని కొట్టాడు ఇట్లా ఏమైంది అది వాడు వెళ్ళి పరిగెత్తు కొట్టే ఎక్కడ పోతుంది అది అది తీసుకొచ్చినప్పుడు మీరు ఎక్కించో ఇది పరిగెత్తాడు సరే బాగానే ఉంది దెన్ వాట్ అంటే ఆ పౌరులు ఎన్నిసార్లు పరిగెత్తారో ఎక్కడ వేసుకుంటాం ఎందుకు ఎక్కడ వేసుకుంటాం మీకు ఆయా సంవత్సరంగా పరిగెడతాం మీకోసం ఎక్కడ దూరం నుంచి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అనుకోండి మీరు ఎందుకు వీళ్ళందరూ గమనించుకుంటున్నారు వాళ్ళందరూ పంటలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఎవరికి పంపిచ్చారు ఎలా అయింది వాటి హ్యాప్ అండి వీళ్ళు పంటలు చేస్తే వాడు కుట్టినాడు వాళ్ళు వేస్తే వీళ్ళు కుట్టాడు అక్కడ ఏదో చేశారు లెక్కలో వీళ్ళు వేసుకున్నారు ఎవరు వెళ్ళినప్పుడు వాళ్ళు వెళ్ళారు అది ఏమీ వాస్తవము కాదు అక్కడ ఏమీ కాదు మనుషులు ఉన్నారు బ్యాంక్లు ఉన్నాయి బంధువులు ఉన్నాయి తప్ప మీరు వేసుకునే లెక్కలేమి లేవు అదంతా కూడా మీ మానసిక కల్పన తప్ప యథార్థం కాదు అని మీరు దాని నుంచి ఉండి చూసినట్లయితే ఇన్వాల్వ్ కాస్థిత చూసినట్లయితే మీకు స్పష్టమైంది కాబట్టి కూడా అయితే ఇప్పుడు మార్కెట్ ఉందని స్టాక్ మార్కెట్ ప్రశ్నలు పిలుపుతున్నాయి మీరు ఎవరు స్టాకులో లేడేమో అని కూడా చెప్తున్నా దూరం నుంచి స్టాక్ మార్కెట్ చూసేదింటే తగ్గిందంటే తగ్గదు డబ్బు ధర పెరిగిందంటే ధర తగ్గిందంటే ఏ తిరిగి ఏక తీ ఏ ఉన్నది ఉన్నట్టుగానే ఉందిగా అని దూరం నుంచి అదంతా వర్చువల్ గేమ్ వర్చువల్ వర్చువల్ అంటే కరెంబీ చేయడానికి నెమ్మది కాదు వాళ్ళే చెప్తారు ఆ మాట ఆ మాట మనం చెప్పట్లు వాళ్ళే చెప్తారు డిస్కాయినింగ్ వర్చువల్ ఇంకా వర్చువల్ ఏమి అక్కడ కాయిన్స్ ఏమి ఉండవు మన దగ్గర రూపాయి కావచ్చు కనీసం చూడడానికి పట్టుకోవడానికి రెడ్డగట్టడానికైనా ఉంటాయి ఈ డిస్కాయిన్స్ ఏమీ ఉండవు వర్చువల్ తెరేట్ ఉంటాయి అట్లా వర్చువల్ కాబట్టి దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయ్యారనుకోండి అది సత్యం అన్నట్లు దాని నుంచి మీరు ఒక చెప్పం వెనక్కి వేసి దూరం నుంచి చూశాననుకోండి వివేక బుద్ధితో అది నిత్యా అది స్వప్న అని తెలుస్తూ ఉంటుంది కూడా అంతే తర్వాత ఇంకో మాట ఒకడు చుట్టాడు ఇంకొకడు పోయాడు జగత్తు గురించి చూపిస్తూ దృష్టాంతంగా చెప్తున్నాం ఒకటికి లాభం వచ్చింది ఇంకొకటికి నష్టం వచ్చింది ఒకడు సంపదను పొందినాడు ఇంకొకడు ఆపదను పొందినాడు లేదా జగత్తంటే ఇంకేదా ద్వంద్వము ఇవన్నీ యథార్థము అనిపించాలి అంటే మీ మనస్సులో ఒక భ్రమ ఉండాలి ఎందుకంటే అది యథార్థం అనిపిస్తుంది ఇప్పుడు డబ్బు విలువైనది డబ్బు పొపురుషాస్థము అని మానవుల యొక్క జీవిత లక్ష్యము అనే భ్రమ మీ మనస్సులో గట్టిగా ఉన్నప్పుడు మాత్రమే వీరు ధనవంతుడు వీరు నిర్ధనుడు వారు లాభం పొందారు మీరు నష్టపోయాడు అనేవి సత్యములుగా నశిస్తారు సత్యముగా నటిస్తాను సపోజ్ మీ మనస్సులో డబ్బు యొక్క అనిత్యత్వము అసత్యత్వము డబ్బు అనిత్యము కొనుక అసత్యము అనేది మీరు ఇంటికి బాగా వచ్చిందనుకోండి ఇప్పుడు ఏమవుతుందో తెలుసు మీ దేవుడో వెయ్యి రూపాయలు పండడానికి మీ దేవుడో అది రూపాయలు పోయినడానికి కేర ఏమీ ఉండదు మీకు ఏమీ డిఫరెన్స్ కనపడదు ఇది ఇది అదే అలాంటిదో ఇది సత్యం కాదు అది సత్యం కాదు అటువంటి మీకు ఓ కోటీ స్టోర్ ఉంది ఓ ఆటో డ్రైవర్ ని చూశారనుకోండి ఇద్దరు ఒకలాగే కనపడతారు పైగా ఈ ఆటో డ్రైవర్ ఉన్నారనుకోండి పక్కనే దమ్ముని దమ్ షాప్ లో షాప్ లో వెళ్ళి రెండు బిస్కెట్లు ఛాయిట్ అయ్యి జమ్ ఉత్సాహంగా వచ్చారు ఆ కోటీ స్టూర్ నుండి అంత ఫలితం కూడా ఉండదు మరి నలిగిపోతూ ఉంటాడు ఎప్పుడైతే కోటీశ్వరుడు అయినాడో ఆ ప్రయాణంలో భాగంగా వాడు రోగిస్తూ వాడు అయి ఉంటాడు రోగం ముందు ఉంటాడు కోటీశ్వరుడికి నిద్రపోతారు నిద్రస్ నిద్రపోవాలంటే కాయకష్టం చేసేవాడు నిద్రపోతారు కోటీశ్వరులు నిద్రపోతారు అది నిద్రపోయి ఇది బిసీజన్ ఎన్నో కాబట్టి డబ్బు పరమార్థం కాదు డబ్బుతోనేవో కొన్ని వస్తువులు కొనచ్చు అదంతా అది సత్యమే కానీ డబ్బు అయితే పరమార్థం కాదు అని తెలిసిన వాడికి మీరు పోటీసుకోవచ్చు వాడు నిర్థంగుడు ఈ డబ్బు వారికి వచ్చింది వారికి పోయింది వచ్చినట్టు వాడు పంటలు చేసుకోవాల్సిందే పోయినట్టు మీరు కూర్చొని నేరవాల్సిందే అని ఇదంతా కూడా ఒక వ్యామోహము దీంతో ఏది సత్యము లేదు అని తెలుసుకుంటారు కాబట్టి ఎగత్తు సత్యముగా మీకు భాషిస్తోంది అంటే ఈ మనస్సులో ఒకనొక భ్రమం ఉండి తీరాలి మన అవమానములు కూడా అంటే ఒకడు మానం చేస్తారు ఇంకా సన్మానం చేస్తారు నడలో మాల వేస్తారు మహాపురుషుడు అంటారు ప్రశంసిస్తారు ఎప్పుడో అవుతూనే ఉంటాయి ఇటువంటి సన్మానంలో అవుతూనే ఉంటుంది ఇంకొకరు తిరుగుతారు లెక్క చేయాలే పోగలు అన్నప్పుడు మీరు గమనించండి మీరు కష్టం మిమ్మల్ని సన్మానం చేసినప్పుడు మీకు ఉత్సాహం కలిగినదా ఎవడైనా మిమ్మల్ని నిరాకరించినప్పుడు లేక తిరస్కరించినప్పుడు తిరస్కారమే ప్పుడు నీకు దుఃఖము కలిగినదా మీరు గమనించండి కలిగినది అంటే ఇంకా మీకు భగవద్గీత మొట్ట భర్త లేదు ప్రియ మానవమానయో శ్రీకృష్ణుడు అలా ఉండేవాడు ఆయన జీవితానుభవాన్ని చెప్పాడు శ్రీకృష్ణుని ఒకడు నువ్వే దేవుడు అని కాలమే పడితే నువ్వు సరే కానీ అని ఇంకొకడు అదే వీళ్ళు నాలుగు వాయిన్ సెంటరా వీళ్ళు వస్తున్న కామారి వీడికి అసలు రాజ్యాధికారమే లేదు ఏ రాజ్యానికి ప్రభువు కాదు ఏ ప్రాంతానికి రాజుగారు వీడు వీడి పొలమే డౌట్స్ లేదు వీడి బస్సు డౌట్స్ ఉన్న వీడి పొలం డౌట్స్ఫుల్ వీళ్ళు వీరిని ఇక్కడ ఎందుకు కూర్చొని వచ్చాను వీడిని తీసేటండి అని ఎవడో తింటారు తిరిగితే ఆయన చిరునవ్వుతో అక్కడి నుంచి పక్కన పెట్టలేదు అంటే నన్ను వీరికి ఇచ్చే నేను అని అనుకో ఆయన అనుభవం స్వయంగా అనుభవించి లోకానికి చెప్పాడు అదే మానావమానములు రెండూ కూడా కల్పన కాబట్టి నేను మునగాడను గొప్పవాడిని అనే అహంకారము ఆ భ్రమ ఆ వ్యామోహము మీలో ఉన్నప్పుడు మాత్రమే మీకు మానావమానములు సత్యమని అనిపిస్తాడు అది మీలో లేదనుకోండి మీకు మానవ మానవులు సత్యమని అనిపించండి అనిపించండి ఇంకా జగత్తులో ఏం విధించింది చెప్పండి సత్యమనే అంశం ఏం విడిగింది మీకు ఏ అంశంలోనైనా సరే జగత్తు సత్యము అని అనిపించిందంటే మీలో ఒక భ్రమ వ్యక్తిగా నెలకొని ఇది ఉంటుంది భ్రమను మీరు తొలగించుకోగలిగితే మీకు జగత్తు సత్యము కాదు అని అనుభవానికి తేలికగా పోషిస్తుంది తర్వాత ఈ జగత్తుని దర్శించటంలో దర్శించటంలో దర్శించే పరిస్థితిని మీరు కొంచెం మాడిఫై చేసుకోవాల్సింది అజ్ఞానం చేత జగత్తులో ఒక దాఢత ఒక సత్య మనం ఫీల్ అవుతాం ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు దృష్టాంత చెప్తున్నాను మీరు దృష్టానికి ఒక మనిషి ఉన్నాడు ఆ క్షణం వరకు గాలి తీరుస్తున్నాడు విడిచిపెడుతున్నాడు అప్పుడు దాడి తీరుస్తున్నాడు విడిచిపెడుతున్నాడు ఆగిపోయి ఓకే సో వాడు గాలి తీరించి విడిచిపెడుతున్నప్పుడు వీడు శ్వాస చేస్తున్నారు అని మీరు చూశారు వాడు మానేసినప్పుడు వీడి శ్వాస ఆగిపోయింది అని మీరు చూశారు కానీ మనం ఏమనుకుంటాం వాడు పోయాడు వాడు చచ్చిపోయాడు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా అనాథలైపోయినారు వారు ఎన్నో ఇంకా పది మరి ఎన్నో భోగాలను అనుభవించిన అనుభవించవలసిన వారు అర్థాంతరంగా గడిచిపోయారు నెట్టుకోవడం మూలంగా మహాపదం వచ్చి పడినది కాబట్టి మనం కూర్చుని ఏడవాలి ఇదంతా అక్కడ ఉందా మీరు కల్పించుకున్నదా జగత్ అంటే జగత్ ఎంతో తెలుసుకోండి ఇట్ ఈజ్ జస్ట్ దస్ మచ్ యాజ్ it లుక్స్ అది ఎందుకంటే కనబడుతుందో అంతే దాంట్లో ఆ కనబడుతున్న అంశమును దాటి దానికి ఏమీ లోటు గాఢత లేదు ప్రాముఖ్యము లేదు కానీ మనం ఏం చేస్తాం దానికి గార్హతను కలిగిస్తాం ప్రాముఖ్యము భావన చేస్తాం అదే అజ్ఞానం ఇప్పుడు శరీరంలో ఎక్కడో అంటే గడిచి ఈ భాగంలో నొప్పి కలదు అంటే ఖర్చే మొన్న వేసుకుంటే పోతుంది ఖర్చే దానికి కానీ మనం ఏం చేస్తాం ఆ నొప్పికి దాని మీద పరీక్ష దానికి ఒక పేరు పెడతాం పేరు పెట్టేటంటే ఖర్చు అయిపోయింది పేరు పెట్టేటంటే ఖర్చు ఒక పేరు పెడతాడు ఎవరు పేరు పెడతాడు ఆటో ఫ్రీ కోస్ట్ ఇష్టమో ఏదో ఆ టైటిస్ట్ రావాలి టైటిస్ట్ అంటే రోగం పేరు ఈసో ఫీగో టైటిస్ అని పెట్టు నేను అడిగాను ఏమిటయా ఈసో ఫీగో టైటిస్ట్ అంటే అంటే ఏంటండి అన్ననాళము గొడవ కదా కొంచెం ఎలాగా కొంచెం దాని శక్తి కొంత తగ్గుతుంది ఆ ఒక రీతింటే మంట ఆ మాట చెప్పచ్చు కదా మీకోసం ఈ షోకి పెద్ద జాతితో పట్టుకున్నట్టుగా మీరు ఫీల్ అయిపోవడం మీకు ఒక రహస్యం చెప్పంటారా క్యాన్సర్ అన్నది కూడా అంటే క్యాన్సర్ కావచ్చు అది క్యాన్సర్ అని పేరు పెట్టగానే మీరు అప్పుడే సగం చచ్చిపోతారు ఆ మాట వినగానే సగం వాడినప్పుడే ప్రేతంలో జమేసేస్తారు చుట్టూ ఉన్న బంధువులు కూడా ఈ ప్రేతమే వీరు ఎప్పుడో పోవాల్సిన వాడే ఇంకా పోవడమే తర్వా అర్నట్ గా జమేసేస్తారు